పద్దెనిమిదవ అంకము జ్ఞానికే ముఖ్య అంతరంగ సాధన్ మహావాక్యం శ్రవణ్ మనన్ నిధిధ్యాసన్కే లక్షణం ఇంతకు పూర్వము జ్ఞానము నాకు అంతరంగ సాధనములు ఎనిమిది అవి ఏవి అనగా వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్ష శ్రవణము మననము తత్వం పదార్థ శోధన ఈ ఎనిమిది అంతరంగ సాధనములుగా తెలుసుకుంటూ వచ్చాం ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంతరంగ సాధనం ఏది అంటే జ్ఞానాన్ని ఉత్పన్నం చేయుటకు సమీపవర్తి దగ్గర సాధన ఏది అంటే గ్రంథకర్త శ్రీ సాధునిచల్ల స్వామిజీ వారు చెప్తూ ఉన్నారు మహావాక్యమే ముఖ్య అంతరంగ సాధనం ఆ మహావాక్యం యొక్క ఆపేక్ష శ్రవణాదులు వివేకాదులు ఇవి కూడా బహిరంగం ఉండేవి అయినా కానీ ముముక్ష చేత త్యాజ్యములు కావు గ్రాహ్యములే యజ్ఞయాగాదుల వలె కావు కాబట్టి ఈ ఎనిమిది అంతరంగ సాధనములుగానే వేదాంత గ్రంథాల్లో సర్వత్రా చెప్పడం జరిగింది అందులో ముఖ్య అంతరంగ సాధనము మహావాక్యం అని చెప్తూ మరియు శ్రవణ మరణ నిధిద్యాసనాడు లక్షణాలు కూడా చేస్తున్నాడు ముముక్షులు కంటిష్టం చేసుకు చూడండి అవును విచారసే దేఖియతో అంతరంగ సాధనాలు ఎనిమిది అని చెప్పినప్పటికీ కొంచెం సూక్ష్మంగా విచారించి చూసినట్లయితే జ్ఞానికే ముఖ్య అంతరంగ సాధన తత్వమస్యాది మహావాక్యే జ్ఞానానికి ముఖ్య అంతరంగ సాధనం ఏది అని అంటే తత్వమస్య అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ ఇత్యాది జీవబ్రహ్మలను ఒకటిగా చెప్పేటువంటి వాక్యాలు మహావాక్యాలు అంటారు కేవలము నాలుగు వేదాల్లో ముఖ్యంగా నాలుగు మహావాక్యాలను తీసుకొని మనం చెప్పుకోవడం జరుగుతుంది కానీ ఇంకా అనేక మహావాక్యాలు కూడా ఉన్నాయి తదేవ బ్రహ్మత్వం విధి వేదం యజిదము పాసతే ఉపనిషత్తులు కూడా మహావాక్యం ఉన్నది ఇంకా అనేక ఉపనిషత్తుల్లో కూడా జీవ బ్రహ్మలను ఆభేదంగా చెప్పి ముఖ్యంగా నాలుగు చెప్పుకుంటాము ఈ జీవ బ్రహ్మల యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదించేటువంటి మహావాక్యాలే జ్ఞానానికి ముఖ్య అంతరంగ సాధనము సర్వనాదికి బి నహి సర్వనాదులు కూడా అవు సరే ముఖ్య అంతరంగ సాధనం మహావాక్యం సర్వనాదులు కాదు అయినా కానీ శ్రవణదుల యొక్క లక్షణం ఏమిటి అంటే క్రమంగా వాటి లక్షణాలు చెప్తూ ఉన్నాడు మూలంలో ఈ మూడు యొక్క లక్షణాలను చూద్దాము ఆ తర్వాత వెనక్కి తిరిగి టిప్ప మొదలు శ్రవణం యొక్క లక్షణం చూడండి యుక్తీసే వేదాంత వాక్యానికి తాత్పర్యాన్ని శ్రవణ కహియే హయే అది శ్రవణం యొక్క లక్షణం బ్రాకెట్ పెట్టుకొని కంటష్టం చేసుకోండి యుక్తుల చేత ఇక్కడ యుక్తులు అంటే ఉపక్రమాది యుక్తులు అని తెలుసుకోవాలి వేరే చోట కూడా మరణాదుల్లో కూడా అక్కడ లక్షణాల్లో యుక్తి అని చెప్తారు అక్కడ అనుమానాదులు అని శ్రవణ లక్షణంలో యుక్తిసే అన్నాడు కదా యుక్తి అంటే ఉపక్రమ ఉపసంహార అభ్యాసము అపూర్వత ఫలము అర్థవాదము ఉపపత్తి అని ఆరు లింగాలు అంటారు వీటికి పరబ్రహ్మతత్వాన్ని తెలియజేయడానికి లింగములు హేతువులు ఏ ఆరు ఏ ఆరు లింగాల చేత వేదాంత వాక్యాల యొక్క తాత్పర్యం వేదాంత వాక్యాలు ముఖ్యంగా అవంతర వాక్యాలు ఉంటాయి మహావాక్యాలు కూడా ఉంటాయి అన్నిటి యొక్క తాత్పర్యము ఎక్కడుంది జీవ బ్రహ్మల యొక్క ఏకత్వం ఆ జీవ బ్రహ్మల యొక్క ఏకత్వండి వేదాంత వాక్యాల యొక్క తాత్పర్యం ఉన్నది అని నిశ్చయం చేయాలి వీటి చేత యుక్తుల చేత ఏవేవి ఉపక్రమాది యుక్తు ఆ యుక్తుల చేత వేదాంత వాక్యాల యొక్క తాత్పర్యం జీవ నిశ్చయం చెయుట ఇది శ్రవణము అని శ్రవణం లక్షణం ఎందుకంటే శృతిలో కూడా శ్రోతవ్యం మంతవ్యం నిధి దాసితవ్య అంటూ ఆత్మసాక్షాత్కారానికి సాధనాలుగా చెప్పబడ్డాయి కాబట్టి శ్రవణం అంటే ఏమిటి అని చెప్పాడు శ్రవణాదులు చేస్తేనే జ్ఞానం కలుగుతుంది లేకపోతే కలుగదు ఆత్మవారే కష్టవ్యహ ఆత్మ యొక్క సాక్షాత్కారం చేసుకోవాలి మరి ఎలా సాక్షాత్కారం చేసుకోవాలి అంటే సాధనాలు చెప్పారు అన్యత్ర స్మృతుల్లో కూడా చెప్పబడ్డాయి శ్రోతవ్యో శృతివాక్యవ్య మంతవ్యష్టోపత్తి అవాచ సత్యేయ దర్శనహేతవ శ్రవణంతు గురు పూర్వం మననం తదనంతరం నిధిధ్యాసనమితేత పూర్ణబోధ కారణం అని అంటూ శుకరస్యోపనిషత్తు కూడా ఎందుకంటే శ్రవనాథులు చేయకుండా జ్ఞానం కలగదు కాబట్టి ఇవి ముఖ్యమైనటువంటి అని శృతుల్లో చెప్పిన శ్రవనాథుల యొక్క లక్షణాలు చేస్తూ యుక్తిసే వేదాంత వాక్యానికి తాత్పర్యాన్నిచ్చే శ్రవణి ఆ పైన పదవ పేజీలో మూలంలో చూడండి మరణం యొక్క లక్షణం చేస్తున్నారు జీవ బ్రహ్మికే అభేదికి సాధక్ అవరు భేదికి బాధకు యుక్తి వంశే అద్వితీయ బ్రహ్మకాత్యంత మనం కలిగారు జీవులకు అనాది కాలంలో జీవుడు వేరు బ్రహ్మం వేరు అనేటువంటి ప్రాంతి ఉంది కాబట్టి జీవ బ్రహ్మల యొక్క భేద బ్రాంతి ఉంది ఆ భేదభ్రాంతిని బాధ చేసేటువంటి మరియు జీవ బ్రహ్మలు ఇద్దరు భిన్నులు కారు మరెమనగా ఒక్కరే అని ఆ భేదాన్ని సాధించేటువంటి యుక్తులుగా ఈ యుక్తుల చేత అద్వితీయ బ్రహ్మం యొక్క చింతనం చేయుట మన నమనబడుతుంది ఇక్కడ యుక్తి అనే శబ్దము మళ్ళీ వచ్చింది శ్రవణ లక్షణంలో కూడా యుక్తి శబ్దం వచ్చింది అక్కడ యుక్తి శబ్దానికి ఏమని ఉపక్రమాది షడ్లింగాలు ఇక్కడ యుక్తి అనే శబ్దం చేత అనుమానాది యుక్తులు అని అనుమాన ప్రమాణం చేత కానీ ఉపమాన ప్రమాణం చేత కానీ అర్థాపత్తి ప్రమాణం చేత కానీ అనుపలబ్ధి ప్రమాణం చేత కానీ చింతన చేయాలి జీవబ్రహ్మల యొక్క భేదాన్ని బాధ చేయడానికి కానీ ఆ భేదాన్ని సాధించడానికి కానీ ఈ యుక్తుల యొక్క సహాయం చింతన చేయాలి ఈ విధంగా చింతన చేయడమే మరణం అంటారు దూరముల యొక్క ఆ భేదాన్ని సాధించడానికి భేదాన్ని బాధించడానికి సహాయపడినటువంటి వ్యక్తుల చేత అద్వితీయ బ్రహ్మం యొక్క చేయుట ఇది మరణము అని మనణం యొక్క లక్ష్యం పనిచేస్తారు ఇక నిధిధ్యాసనం ఏమిటి ఇక్కడ ప్రంటు దోషమైంది అనాత్మాకార వృత్తికా అయినాక త్యాగకరికే అని ఇంత శబ్దం రాసుకోండి అనాత్మాకార వృత్తికా త్యాగ కరికే వ్యవధాన రహిత బ్రహ్మాకార వృత్తికి స్థితి నిధిధ్యాసం కయ్యాయి నేను దేహము నేను జీవుణ్ణి నేను కర్తను నేను భోక్తను నేను బ్రాహ్మణుణ్ణి అని ఇట్లా ఇత్యాది ఏవైతే అనాత్మాకారమైనటువంటి వృత్తులు ఉన్నాయో వాటినన్నింటినీ త్యాగం చేసి వ్యవధానరహిత వ్యవధానం అంటే దూరం అంటే ఆత్మాకార వృత్తుల యొక్క సంతానము అంటే ప్రవాహమును నడిపిస్తూ ఉండాలి నేను బ్రహ్మను నేను కూటస్థుని నేను సాక్షి అని ఈ విధంగా ఆత్మాకార వృత్తుల యొక్క ప్రవాహాన్ని నడిపిస్తాను అయితే ఈ ప్రవాహం ఎలా ఉండాలి అని అంటే తెంపులు తెంపులుగా కాకుండా ఆగి ఆగి కాకుండా ఎడతెగకుండా ఏ విధంగా దీపశిఖ యొక్క దీప జ్వాల యొక్క ప్రవాహము ఏ విధంగా ఎడతెగకుండా లేదా రంగా మొదలగు పవిత్ర నదుల యొక్క ప్రవాహము ఏ విధంగా ఎడతెగకుండా నడుస్తూ ఉంటుందో అట్లా మన యొక్క ఆత్మాకార వృత్తి సంతానము ఆత్మాకార యొక్క ప్రవాహము నడుస్తూ ఉండాలి అదే చెప్పినాడు వ్యవధానరహిత అంటే ఖండఖండం కాకుండా ఆగి ఆగి కాకుండా టెంపుల్ లేకుండా నిరంతరము ఆత్మకారా ప్రవాహము నడుస్తు నడుస్తూ ఉండాలి మరి పూర్వం ఏం చెప్పాడు అనాత్మక పూర్తిగా త్యాగం చేయాలి చేసి ఆత్మకారు యొక్క సంతానాన్ని ప్రవాహాన్ని కొనసాగిస్తూ ఉండాలి దీనికే నిధిధ్యాసనము అంటారు నిధిధ్యాసనికి పరిపక్వ అవస్థ కూహి సమాధి కయ ఈ నిధిధ్యాసనాన్ని చేయగా చేయగా చేయగా చేయగా అది ఎప్పుడైతే పరిపక్వ స్థితికి పరిపక్వ స్థితికి చేరుకుంటుందో దానికి సమాధి అంతరం అంటే ఈ నిధిధ్యాసన రూప సంతానము ఏదైతే కొనసాగిందో నేను స్వయం ప్రకాశమే ఈ విధంగా ఏదైతే ఆత్మాకార యొక్క సంతానము నడుస్తుందో ఆ ఆత్మాకృత్వ లేక సంతానం కొనసాగి ఆత్మసాత్ అయిపోవాలి ధ్యాతృధ్యానే పరితజ క్రమధ్యేయక గోచరం నివాత దీపవచ్చిత్ సమాధియతే అన సమాధి కానీ నిధిధ్యాసనం కానీ చేస్తున్నప్పుడు అక్కడ త్రిప్టి ఉంటుంది అంటే ధ్యానం చేసేవాడు ధ్యాత ధ్యానానికి విషయము ఎవరు ధ్యానం చేస్తున్నాము పర బ్రహ్మము లేదా ఆత్మ యొక్క ధ్యానం చేస్తున్నాం అది ధ్యేయం అనబడుతుంది ఇక ఆ ధ్యేయానికి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా ఆత్మకృత్తుల యొక్క సంతాన రూప ప్రవాహము అది ధ్యానం అనబడుతుంది జాత ధ్యానము ధ్యేయం త్రిపుటి ఉంటుంది అయితే ఈ త్రిపుటి నడిసి నడిసి చివరికి ధ్యేయాకారమైపోవాలి క్రమ ధ్యేయక గోచరం కేవలం ధ్యేయాకారమైపోవాలి ఇక ఆ వృత్తులు అన్ని కూడా సమసిపోయి కేవలం ఎంత గనక ఆ ఆత్మక రూపాల చేత ఆత్మ గురించి చింతన ఆత్మయే అయిపోవాలి ఇక నేను కుటస్థుడిని సాక్షిని స్వయం ప్రకాశ స్వరూపుణి యొక్క ప్రవాహం కూడా నడవకూడదు అవి ఆగిపోవాలి కేవలం ధ్యేయాకారమే పోవాలి అది సమాధి అంటారు అంటే మొదలు నిధుధ్యాసనం ఉంటేనే ఆ నిధిధ్యాసనం పరిపక్వ స్థితికి చేరిన తర్వాత వృత్తుల సంతానం కూడా ఆగిపోయి కేవలం ధ్యేయాకారం వచ్చే సామాన్యంగా ఈ నిధిధ్యాసనానికే సమాధి అన పరిపక్వ స్థితికి చేరి కేవలం ధ్యేయాకరమే పోతుంది నేను ధ్యానం చేస్తున్నాను అనేటువంటి భానం కూడా లేనటువంటి స్థితికి చేరుకుంటే అది నిర్ణకల్ప సమాధి కాబట్టి ఇక్కడ ఈ నిధిధ్యాసనం ఏదైతే ఉందో అది సమాధికి సాధనం లేకపోతే సమాధి కాబి నిధిధ్యాసనమే అంతర్భావ సమాధిని కూడా నిధిధ్యాసనం నందే అంతర్భావం చేశారు కృతక్ సాధన కృతక్ సాధన కాదు మాది కూడా ఒక వృత్తి యొక్క అవస్థనే కదా ధ్యానం చేసి చేసి తటస్థమైపోయింది దేయాకరం అయిపోయింది ఆ దేయాకార వృత్తే ఒకటి కదా అది కూడా వృత్తి యొక్క అవస్థనే కాబట్టి సమాధి కానీ ఇంకా శ్రవణాదులు కానీ జాగ్రత్తలు కానీ సకల అవస్థలన్నీ కూడా మనస్సుకు సంబంధించినవే వాస్తవంగా శుద్ధ స్వరూపం నందు ఏ అవస్థలు లేవు అది ఎల్లప్పుడు ఏక స్వయం సరే అటువంటి స్థితికి చేరుకోవాలంటే అటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే మరి మనసు ద్వారానే కదా శ్రవణ శ్రవణం మరణం నివేద్యాసనాన్ని తప్పకుండా చేయాలి చేస్తేనే మనకు సాక్షాత్కారం అవుతుంది ఆత్మ వారే ద్రష్టవ్య ఆత్మ సాక్షాత్కరించుకునేదే ఎట్లా క్రోతవ్యం మంతవ్యం నివిద్యాసం శ్రవణ మరణ నివేద్యాసన చేత సాక్షాత్కారం అవుతుంది కాబట్టి तक कोई श्रवण से चयल मरण निधिध्यास ज्ञाके साक्षात् श्रवण मरण निधिध्यास ज्ञाक साक्षात् श्रवण मरण निर्दासन चस्तेनेक साक्षात्कार साक्षात्धना का మరి శ్రవణం మన విధాలు ఏం చేస్తున్నాయి బుద్ధికే దోషు జో అసంభావన విపరీత భావన తాకే నాశకహే ఆత్మసాక్షాత్కారానికి శ్రవణాదులు కూడా సాక్షాత్సాధనాలు కావు పరంపరా సాధనాలు జ్ఞానం ద్వారా అయితే మరి వాటి ప్రయోజనం ఏమిటి అంటే శ్రవణం చేసినట్లయితే ప్రమాణగత సంశయము మరణం చేసినట్లయితే ప్రమేయగత సంశయం నివృత్తమవుతుంది నిధిధ్యాసనం చేత విపరీత భావన తొలగిపోతుంది ఈ ప్రమాణగత సంశయము మరియు ప్రమేయగత సంశయము ఈ రెండింటినీ కలిపి అసంభావన అంటారు కాబట్టి ఇక్కడ శ్రవణ మరణ నిధిధ్యాసనాలకు ఫలం ఏమిటి అంటే అసంభావన అవు విపరీత భావన తాకే నాశక అసంభావన మరి విపరీత భావన అనేటువంటి ఇవి బుద్ధిగత దోషాలు ఇవి ఉంటే మనకు ఆత్మ సాక్షాత్కరం కాదు సంశయాత్మ వినసీ అని ప్రకారంగా మరి ప్రమాణగత సంశయం ప్రమేయగత సంశయం ఉన్నట్లయితే సాక్షాత్కరం ఎలా అవుతుంది కావున ఈ శ్రవణాదులు జ్ఞానానికి సాక్షాత్సాధనాలు కావు మరి మనగా అసంభావన మరియు విపరీత భావన వీటిని నాశనం చేస్తూ జ్ఞానానికి సాధనాలు అవుతాయి దగ్గర సాధన ముఖ్య అంతరంగ సాధన మహావాక్యం ఆ మహావాక్యంలో కూడా ఇంకా మళ్ళీ విచారణ ఉంది అది మూడు లక్షణాలు తెలుసుకున్నాము శ్రవణం యొక్క లక్షణము వణనం యొక్క అందులో శ్రవణం లక్షణం ఏమని తెలుసుకున్నాము యుక్తిష వేదాంతుల వాక్యానికి తాత్పర్యాన్ని శ్రవణం వేదాంతనా అశేషానామాది మధ్యావసాన బ్రహ్మాత్మన్యవే తాత్పర్యం ఇది శ్రవణం భవే అని అంటూ విద్యారణి గురుదేవులు శ్రవణం యొక్క లక్షణం చేస్తే ప్రకరణంలో నూట శ్లోకంలో వేదాంతా అశేషానాం అశేషమైనటువంటి వేదాంతం అంటే సంపూర్ణ వేదాంతం వేదాంతం నామ ఉపనిషత్ ప్రమాణం తదుపకారీణి శారీరకాది సూత్రాది అని మనము వేదాంత సారంలో చెప్పుకున్న ప్రకారంగా వేదాంతం అంటే ఉపనిషత్ ప్రమాణాలు ముఖ్యంగా తమస్యారిది మహావాక్యాలు వాటి యొక్క తాత్పర్యం ఎక్కడుంది అనంటే బ్రహ్మాత్మన్యవ తాత్పర్యం ఇది దిహి జీవబ్రహ్మల యొక్క ఏకత్వం నందే ఉంది అనేటువంటి నిశ్చయం ది అంటే బుద్ధి బుద్ధి చేస్తుంది నిశ్చయం చేస్తుంది కాబట్టి సకల వేదాంత వాక్యాల యొక్క తాత్పర్యము జీవబ్రహ్మల యొక్క ఏకత్వం నందే ఉంది అనేటువంటి నిశ్చయానికి శ్రవణము అని శ్రవణం లక్షణం చేశాడు ఆ నిశ్చయం ఎలా కలుగుతుంది అని అంటే యుక్తుల చేత కలుగుతుంది ఏమిటా యుక్తులు అంటే ఉపక్రమోపసంహార అభ్యాసోపర్వత అర్థవాదోపత్తి చింగం తాత్పర్య నిర్ణయే అని అంటూ శ్రీ శంకరాచార్యుల వారి యొక్క శిష్యుడు అయినటువంటి ఆనందగిరుల వారు తత్వాలకము అనేటువంటి చిన్న గ్రంథం రాశాడు ఆ గ్రంథంలో దశోపనిషత్తుల యొక్క తాత్పర్యలింగాలు చెప్పాడు షడ్లింగాలు చెప్పాడు ప్రతి ఉపనిషత్తులో ఉపక్రమం ఉపసంహారం ఇక్కడ చెప్పబడింది అభ్యాసం ఎక్కడా అపూర్వత ఎక్కడా అస్తవాదం ఎక్కడా ఫలం ఎక్కడా ఉపపత్తి అంటే దృష్టాంతాలు వ్యక్తులు ఎక్కడ చెప్పబడ్డాయి ఇవన్నీ కూడా విచారం చేసి ఆ ఉపనిషత్తుల్లో నుంచి ఈ షడ్లింగాలు తీసాడు ఏ ఉపనిషత్తుకు ఆ ఉపనిషత్తు షడ్లింగాలు కొత్త కొత్తగా తీసి చెప్పాడు అదంతా విస్తారంగా తత్వలోకము గ్రంథంలో ఆనందగిరి వారు ముఖ్యంగా మనకు గురువులందరూ కూడా చాంద్రోగ్యోపనిషత్తును తీసుకొని చెప్తారు ఈ షడ్లింగా చెప్పేటప్పుడు వీటి కూడా ఉన్నాయి అందులో ఇంకా చాంద్రోగ బృహదరణ్యంలో చాలా బృహత్ గ్రంథాలు కాబట్టి వాటిలో అధ్యాయక్రమేణ చేత కూడా షడ్లింగాలు తీసేయాలి ఒకే ఒకే అధ్యాయంలో షడ్లింగాలు తీసే అదంతా ఆ తత్వ రూపం ఉన్నాయి ఆ తత్వలోకం అనేటువంటి గ్రంథాన్ని హిందీలో అనువాదం చేస్తూ విస్తారంగా ఉత్పాదన చేయడం జరిగింది కృతి షెడ్లింగ సంగ్రహము అనేటువంటి గ్రంథంలో అదివేశారు అంటే శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు ఆయన స్వయంగా ఇప్పుడు చెప్తారు సరే యుక్తులంటే ఏమిటి దానిపైన టిపణ ఉంది చూడండి ఇహా యుక్తి శబ్ద కరికే అగ్నికే నిర్ణాయక భూము రూపు లింగికి న్యాయీ వేదాంత ఉపనిషద్ తినుక అద్వైత తత్వరూపు జో తాత్పర్యార్థ హే తాకే నిర్ణాయక్ నామ నిశ్చాయక్ జడ్లింగ్ హే తినుక గ్రహణ హే ఇక్కడ యుక్తి అనే శబ్దం చేత జీవ బ్రహ్మల యొక్క ఏకత్వ నిర్ణాయకమైనటువంటి షడ్లింగాలను తెలుసుకోవాలి అని చెప్తున్నాడు దృష్టాంతం ఇచ్చి చెప్తూ ఉన్నాడు పర్వతో వహ్నిమాన్ ధూమత్వాత ఎతర ధూమత్వం తహ్నిత్వం ఇది వ్యాప్తి యథా మహానస అని ఏ విధంగా ప్రసిద్ధ అనుమానాన్ని మనం తెలుసుకుంటాము పర్వతం అగ్ని ఉంది ఎలా నిశ్చయం చేస్తున్నాము అంటే ధూమం అనే లింగము చేత అని మనం తెలుసుకుంటూ ఆ ధూమం అంటే పొగను చూసి అగ్నిని అనుమానం చేస్తున్నాం అగ్ని ప్రత్యక్షం లేదు పర్వతం నందు అగ్ని ఉంది కానీ ప్రత్యక్షం లేదు మరి ఆ అగ్ని ఉంది అన్నట్టు లింగం ఏమిటి హేతు ఏమిటి అంటే పొగ పొగ మాత్రం కనిపిస్తుంది ఆ పొగను చూసి అక్కడ అగ్ని ఉంది అని మనం నిర్ణయం ఏ విధంగా ఆ పొగ లింగం అంటే లీనం వస్తుంది గమయతి ఇది లింగం మనకు కనపడకుండా తెలియకుండా సూక్ష్మంగా నిహితమై ఉన్నటువంటి వస్తువును తెలియజేయుటకు హేతు లింగం అనపడుతుంది జ్ఞాపకం అగ్ని మనకు కనపడడం లేదు పర్వతం నందు కానీ అక్కడ అగ్ని ఉంది అని ఆ పొగ మనకు సూచిస్తుంది ఆ పొగకు లింగం అంటారు అట్లే ఇక్కడ ఈ షడ్లింగాలు ఉపక్రమాలు కూడా మనకు బ్రహ్మల యొక్క ఏకత్వ నిర్ణాయకముడై ఉన్నాయి వేదాంతో నామో ఉపనిషత్తు బ్రహ్మాణం అని తెలుసుకున్నాం కదా ఉపనిషత్తు వాక్యాల యొక్క తాత్పర్యము అద్వితీయ పర బ్రహ్మే ఉంది అని నిర్ణయం చేయడానికి ఈ ఉపక్రమాది ఆరు లింగాలు ఉపకరిస్తాయి ఏమిటి ఆ ఆరు లింగాలు వే షెడ్లింగ్ ఏహై ఆరు లింగాలు ఈ విధంగా ఉన్నాయి ఉపక్రమే ప్రకరణక ప్రారంభం ఉపక్రమం అంటే మనందరికీ ప్రసిద్ధంగా తెలుసు కదా ప్రారంభించుట ప్రారంభం అంటే ఉపనిషత్తులో అద్వితీయ పరబ్రహ్మతత్వాన్ని ఎక్కడ ప్రారంభించింది అని ఉపక్రమం తెలుసుకోవాలి ఆ ఆ ఉపక్రమింపబడినటువంటి ఆ అద్వితీయ పరబ్రహ్మతత్వం యొక్క విచారణ ఎక్కడ ఉపసంహారం అవుతుంది ఎక్కడ ముగుస్తుంది ఎక్కడ సమాప్తమవుతుంది అనేది కూడా మనము ఉపనిషత్తుల్లో తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ ఉపక్రమము మరియు ఉపసంహారము రెండింటిని కలిసి ఏకలింగముగా చెప్తారు ఈ రెండు కలిసి ఒకటి లింగం ఉపక్రమ ఉపసంహారం ఇది మొదటి లింగం సదైవ సౌమ్య యమగ్ర అద్వితీయం బ్రహ్మ అని అంటూ ఉపనిషత్తులో అద్వితీయ పరబ్రహ్మ వస్తువు యొక్క ప్రతిపాదన ఉపక్రమింపబడింది మరియు ఐతదాత్మం సర్వం అని అంటూ ఉపసంహారం చేయబడింది ఈ ప్రకారంగా చాంద్రోగ్యోపనిషత్తులు ఉపక్రమ ఉపసంహారాలు ఉన్నాయి ఉపసంహారకహే ప్రకరణకి సమాప్తి దీనికి ఏకరూపత ప్రథం లింగే అని చెప్పుకున్నాం కదా ఇక అభ్యాసం అంటే పునఃపున కథనం జో అద్వైత రూప ఆర్చిక భారంభార్ పఠన్ సో ద్వితీయ లింగే చంద్రో గ్యోపనిషత్తులోనే ఉద్దాలక ఋషి శ్వేతకేతు అనేటువంటి తన కుమారునికి ఈ అద్వితీయ పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తూ పునఃపున తమస్య మహావాక్యం యొక్క ఆవృత్తి చేశాడు నవకృత్వ తొమ్మిది సార్లు ఉపదేశం చేశాడు ఆ పునఃపున పరబ్రహ్మతత్వాన్ని స్మరిస్తూ ఆవృత్తి చేయడమే అభ్యాసం అంటారు అద్వైత రూపు ఆర్థిక బారంబారు పఠం మళ్ళీ మళ్ళీ చెప్పడము ఇది అభ్యాసం అంటారు ఆ విధంగా తత్మసి తత్తమసి తత్తమసి అని అంటూ తొమ్మిది ఉపదేశం చేశాడు ఇదే అక్కడ అభ్యాసం అనబడుతుంది ఇక అపూర్వత శృతిసే భిన్న ప్రమాణిక అవిషయత అపూర్వత్వం అని అంటే శృతి ప్రమాణమును విడిచి ఇతర ఏ ప్రమాణం చేత కూడా ఆ అద్వితీయ పరబ్రహ్మము తెలియబడేది కాదు అనేది అపూర్వత్వం శృతి ప్రమాణం మనకు ప్రతి వేదం అందులో ముఖ్యంగా తమసారి మహావాక్యాలు ఈ మహావాక్యాల చేతనే తెలియబడుతుంది పరబ్రహ్మతత్వం ఇంకా ఏ ఇతర ప్రత్యక్షము అనుమానము ఉపమానము అర్థాపత్తి అనుపలబ్ధి అనేటువంటి ఇంకా లౌకిక శబ్ద ప్రమాణం చేత కూడా తెలియబడదు మరే మనగా శృతి చేతనే తెలియబడుతుంది తం తు ఔపనిషదం పురుషం పృచ్చామి సర్వే వేదా ఎత్ పదమానంతి వేదైస్త సర్వై వేదముల ద్వారానే పరబ్రహ్మతత్వం తెలియబడుతుంది ఇంకా ఏ ఇతర ప్రమాణముల చేత తెలియకూడదు అనేది ఇక్కడ అపూర్వత అనేటువంటి లింగం లేక కొందరు గంధకారులు ఈ విధంగా కూడా చెప్పారు ఏమని అంటే స్వప్రకాశత రూపు అలౌకికత ఆ పరబ్రహ్మతత్వము స్వయం ప్రకాశము ఏదైతే అలౌకిక ఏమున్నదో అంటే ఆత్మ స్వయం ప్రకాశం ఉన్నది ఆ పరబ్రహ్మం యొక్క అపూర్వత అన్నారు అంటే స్వయం ప్రకాశం అంటే ఇతర ప్రకాశాల యొక్క అపేక్ష లేదు ఇతర ప్రకాశాలు ఏవి సూర్య చంద్ర నక్షత్రాదులు మరి అట్లే మనకు ఏదైనా తెలుసుకోవడానికి షట్ ప్రమాణాలు కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ తెలుసుకోవాలి అంటే ప్రత్యక్షాది ప్రమాణాల చేత గానీ సూర్యచంద్ర నక్షత్రాది ప్రకాశం చేత గానీ అది తెలియబడదు అత్యోపాధి నక్షంద్ర తారకం నేమ విధితో భాంతిటోజన్మగ్ని తమవ భాంతమనుభాధి సర్వం తాషా సర్వమిద ఉపాధి అని మనకు అక్కడ సూర్యచంద్ర నక్షత్రాలు మరియు అగ్ని ఏ ప్రకాశము కూడా అక్కడ ప్రకాశంపదాలదు పరబ్రహ్మం తెలుసుకోగలదు అంతేకాకుండా వాగాది ఇంద్రియాల చేత కూడా చెల్లియబడేది కాదు ఎవచో అంటే అప్రాప్తి మనస్త అక్కడ వాక్కు చేత గాని మనస్సు చేత వాక్ అంటే ఒక లక్షణంగా కర్మేంద్రియాల చేత గానీ ఒక జ్ఞానేంద్రియాల చేత గానీ ఏ ఇంద్రియాల చేత కూడా పరబ్రహ్మే మనస్సాన్న మన అనాహరం మనోమతం తదివ బ్రహ్మత్వం విద్య మీద నిద్ర अनेट अनेक उपनिषत् वाल अभी प्रमाण चेताब ये, चेता, ये प्रकाशा की विषय का पूर्वता मूडव लिंग तृतीय लिंग हैद्वैत तत्व के ज्ञाके फल का प्रतिपादन चतुर्थ लिंग अद्वितीय परब्रह्म तत्वक ప్రయోజనం ఏమిటి ఫలమేమిటి అది కూడా ఉపనిషత్తుల్లో చెప్పబడింది ఆ ఫలమే ఇది నాలుగో లింగముగా చెప్పడం జరిగింది తస్య తావదేవ చిరం యావన్న విమోక్ష అంత సంభవ ఈ జీవన్ముక్తునికి అంటే ఆ పరబ్రహ్మతత్వమును తన స్వరూపముగా తెలుసుకున్నటువంటి వాడు ప్రత్యేక భిన్న పరబ్రహ్మ స్వరూపమును ఈ విధంగా అహం బ్రహ్మాస్మి బ్రహ్మయస్మి అని నిశ్చయాత్మకమైనటువంటి దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి ముక్త పురుషునికి జ్ఞానం కలిగిన తర్వాత అంతే ఆలస్యము ఎంత ఆలస్యం అంటే తత్వశ తావదేవ చిరం అంతే ఆలస్యం ఏమన్నా మి విమోక్ష ఈ ప్రారంభం ఓడిసేంత వరకే ఆలస్యము ప్రారంభం ఓడిసిన తర్వాత అతనికి ఫలం చెప్పబడింది తత్వజ్ఞానానికి అద్వితీయ బ్రహ్మజ్ఞానానికి ఫలం చెప్పబడింది ఇది ంగం ఇక అర్థవాదం భేదజ్ఞానికి నింద అభేదజ్ఞానికి స్థుతి రూప అర్థవాద పంచమ లింగ నాస్తి చనా అత అన్యదార్థం అని అంటూ ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తునంతా కూడా నిషేధించింది స్వతి అంటే ఈ జగత్తును నింద చేసి దీన్ని మిథ్యా ఇది వాస్తవం కాదు అని నిషేధించింది అద్వితీయ బ్రహ్మం యొక్క తత్వాన్ని ప్రతిపాదించారు ఈ విధంగా స్థుతి మరియు నింద చేయడం ఏదైతే ఉందో ఇది అర్థవాదము అంటారు ఇది ఐదవ లింగం ఎనా స్వతం స్వతం భవతి ఆ మతం అవిజ్ఞాతం విజ్ఞాతం అని ఏదాన్ని తెలుసుకున్నట్లయితే సమస్తం తెలియబడుతుందో అనంటూ ఆత్మతత్వం యొక్క ప్రాశస్త్యాన్ని వైశిష్ట్యాన్ని అట్లే వాచారంభణం వికారో నామధ్యేయ మృతికే సత్యం నాస్తి అనే ఈ ద్వైత ప్రపంచానికి నిషేధం చేసినాయి ఈ స్థుతి కే లేదా నింద స్ లేదా నింద ఇది రెండు కూడా అర్థవాదం ఏకలింగంగా చెప్పుకోవాలి ఇది ఐదవ లింగం కార్యకరాకే అభ్యదికి బోధకతాకరి అద్వైత జ్ఞానికే అనుకూల దృష్టాంత రూప ఉపపత్తి సృష్టి లింగే ఇక యథాస్వామ్య ఏకీన మృత సర్వ విజ్ఞాతం సార్ అని ఈ విధంగా లుప్తులు దృష్టాంతాలు ఇచ్చి ఆత్మతత్వం నిశ్చయం చేసుకోవాలని సృత్యమాత దృష్టాంతాలు చెప్పాయి ఈ దృష్టాంత రూపమైనటువంటివే లుప్తులు ఏవైతే ఉన్నాయో వీటికి ఉపపత్తి అంటారు ఉపపత్తి అంటే దృష్టాంతం కార్యకారానికే అభేదికి బోధకతాకరి కార్యకారణముల యొక్క అభేదం ఈ జగత్త అంతా కూడా బ్రహ్మం యొక్క కార్యము బ్రహ్మం కారణము అని ఎత్తువయని భూతాని అని చెప్పిన ప్రకారంగా కార్యకారణ భావం చెప్పింది శృతి మాత ఈ కార్యకారణ భావం చెప్పి అలా ఏం చెప్పినట్లయింది తదు అనన్యత్వం ఆరంభన శబ్దాది బ్యాహాన్ బ్రహ్మ సూత్రంలో రెండవ అధ్యాయము ఒకటవ పాదము పద్నాలుగో సూత్రంలో ఏమని చెప్పింది కార్యకారణాలకు అభేదము మృతిక నుండి తయారు చేయబడినటువంటి గత శరావాదు నామరూపను కల్పితములు కానీ స్వరూపం చేత మట్టియే మట్టి కంటే ఎరు కాదు అని అంటూ కార్యకరణాలకు ఆభేదం అట్లే ఈ జగత్తు ఏదైతే నామరూపంలో కనపడుతున్నాయో నామరూపాల మిథ్య స్వరూపం చేత బ్రహ్మమే అని ఇట్లా భావం చేత అభేదాన్ని బోధించింది శృతి అదే యథాస్వామి ఏకైన మృత్న శృమయం విజ్ఞాతం సార్ అని అంటూ అక్కడ చెప్పింది వాచారంభణం వికారం నామధ్యేయం మృతికేత్యేవ సత్యం ఇది నామధ్యేయము మరియు ఏదైతే ఆకార విశేషం రూపం ఉన్నదో నామము రూపము ఇవి కేవలం వాగ్వ్యవహార పూర్తికే ఉన్నాయి కానీ వాస్తవములు కావు మృతికేత్యేవ సత్యం మృతికనే సత్యం ఉన్నది ఇది ఘటశరావాది ఆకారాలు కానీ ఈ ఘటాది నామములు గాని అవి ఆచారం మన మాత్రం వాగ్ వ్యవహారం పూర్తికే కానీ వాస్తవములతో ముఖ్య అని ఈ విధంగా కార్యకరణాలకు ఆ భేదము దుక్తుల చేత దృష్టాంతర ఇది ఉపపత్తి అనేటువంటిది ఆరో లింగముగా తెలుసుకోవాలి పదో పేజీలో ఇన్ షడ్లింగం కరి వేదాంత వాక్యానికి అద్వైత బ్రహ్మ విషయ తాత్పరిక నిశ్చయం వే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా ఉపక్రమ ఉపసంహార అభ్యాస అపూర్వత ఫలం అర్థవాదుపత్తి అనేటువంటి ఆరు లింగాల చేత ఏమవుతుంది అనంటే వేదాంత వాక్యాల యొక్క తాత్పర్యం అద్వితీయ బ్రహ్మందే ఉంది అని నిశ్చయమవుతుంది సో ఈ శ్రవణికి అయ్యాయి అంటారు అయితే స్వామీజీ శ్రవణం అంటే మేము మామూలుగా ఎట్లా తెలుసుకున్నాం ఏంటంటే గురుముఖ ద్వారా వేదాంతాన్ని వినడం దీనికి శ్రవణం అని మేము అంటాం కదా మీరు శ్రవణం యొక్క లక్షణం వేరే తెలియజేశారు కదా అంటే ఇది కూడా శ్రవణమే ఎట్లా ఆరు వేదాంత శాస్త్రక అభ్యాసం తీసుక సాధనే కాక శోభి శ్రవణికయ్యే అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణానుసారంగా అద్వితీయ బ్రహ్మం యొక్క తాత్పర్యము అంటే వేదాంత వాక్యాల యొక్క తాత్పర్యం అద్వితీయ బ్రహ్మం నుండి ఉంది అనే నిశ్చయానికి శ్రవణం అనేది చెప్పుకున్నామో దానికి సాధనం గురుముఖ ద్వారా వేదాంత వాక్యాల యొక్క ఏదైతే వినడము అనేది వ్యవహారం ఉండదు ఇది కూడా ఆ శ్రవణానికి సాధనం కాబట్టి దీనికి కూడా శ్రవణం చెప్పవచ్చు అని గురుముఖ ద్వారా వేదాంత వాక్యాల అభ్యాసం ఏదైతే వేదాంత शास्त्र अभ्यास इधर श्रवणि इन षडलिंग का स्पष्टीकरण श्रुति संग्रह विषय हमने किया है। पंडित सीतांजी स्वयं चुप्तंगल या निरूपण वीट स्पष्टीकरण मत పది ఉపనిషత్తుల యొక్క షడ్లింగాలన్నీ కూడా తత్వాలకంలో ఆనందగిరి వారు చెప్పింది సంస్కృతంలో ఉంది దాన్ని మేము హిందీలో శృతి షడ్లింగ సంగ్రహము అనేటువంటి పేరుతో చిన్న గ్రంథాన్ని మేము రాశాము తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉంటే శ్రీ విచార చంద్రోదయం గ్రంథంలో చివరిలో ఉన్నాయి అక్కడ చూసుకో అవి మేము రాశాము హిందీ అక్కడ తెలుసు ఇక మనని యొక్క లక్షణం చేస్తూ ఏమన్నాడు జీవ బ్రహ్మకే అభేదికి సాధక అధకు యుక్తి యోసే అద్వితీయ బ్రహ్మక చింతన మరణకయ అన్నాడు జీవబ్రహ్మ యొక్క భేదాన్ని బాధిస్తూ అభేదాన్ని సాధించేటువంటి యుక్తులతో చింతన చేయుటం దేవరి యొక్క చింతన అద్వితీయ బ్రహ్మ చింతన చెయ్యటం మనడం అన్నారు అక్కడ కూడా రెండు టిప్పన్లు ఉన్నాయి అభేదికి సాధక అని ఇప్పుడు ఆ టిప్పణులో చూద్దాము మొదలు అభేదికి సాధక అనే విషయం మీద అనే చోట టిప్పణం ఉంది ముప్పైవ టిప్పణం ఇక్కడ మనం యొక్క లక్షణం చేస్తూ యుక్తి అనే శబ్దం చేత ఏమని తెలుసుకోవాలని చెప్పుకున్నాము అనుమానాది యుక్తుడు అని తెలుసుకోవాలి ఇక్కడ అవి చూపెడుతున్నాడు జీవబ్రహ్మకే అభేదికి సాధక యుక్తియా ఏ హై జీవ బ్రహ్మల యొక్క యుక్తులు ఏమిటి అని అంటే మొదలు అనుమాన ప్రమాణాన్ని చూపించారు అనుమాన ప్రమాణంలో ముఖ్యంగా మూడు అవయవాలు ఉంటాయి అందరూ ఐదు అవయవాలు కూడా చెప్తారు తత్ర పంచతయం కేజ్ ద్వయం అన్య వయం త్రయం అని అంటూ పార్థసారథి మిశ్రుల వారు పూర్వమీమాంసా శాస్త్రానికి జీవినీ ఆచారలు ఏదైతే సూత్రాలు రాశారో వాటికి కాబరస్వామి భాష్యం రాశాడు ఆ భాష్యం పైన అనేక టికలు టిప్పన్లు వార్తకాలు అనేక ఉన్నాయి అందులో శాస్త్రదీపిక అనేటువంటి గ్రంథాన్ని వ్రాస్తూ పాఠసారథి మిశ్రల వారు అంటారు తత్ర పంచతయం కేచ ద్వయమాన్య వయంత్రయం కొందరు ఐదు అవయవాలు చెప్తారు అనుమానంలో కొందరు రెండే చెప్తారు కానీ మేము మాత్రం మూడు చెప్తామంటారు ఏవి అంటే మొత్తం ఐదు ప్రతిజ్ఞ హేతువు దృష్టాంతము ఉపనయము నిగమనము ఈ ఐదు అవయవాలు అందులో ప్రతిజ్ఞాహేతువు దృష్టాంతముగా మూడైనా చెప్తాము ఎదువ ఉదాహరణ లేదా ఉదాహరణము ఉపనయము నిగమనము ఈ విధంగానైనా మూడు అవయవాలే చెప్తాము మేము పూర్వమీమాంసకులు ఒప్పుకున్నారు కాబట్టి ఇక వ్యవహారే భట్ట నయ అనేటువంటి నయానుసారంగా వేదాంతులు కూడా మూడే చెప్తారు పూర్వమీమాంసకులు ఏ విధంగా వ్యవహార దశలో ఒప్పుకుంటారు అట్లే మేము కూడా ఆరు ప్రమాణాలు పూర్వమీమాంసకుడు కుమారులు బట్టు ఒప్పుకున్నారు వేదాంతులు కూడా ఆరు ప్రమాణాలు స్వీకరిస్తారు కానీ ఆరే ప్రమాణాలని మాత్రం చెప్పరు ప్రసంగానుసారంగా ఆరు ప్రమాణాలను తీసుకొని విచారణ చేస్తూ ఉంటారు వేదాంతులు శంకరాచార్యులు కూడా భాష్యంలో ఆరు ప్రమాణాలను తీసుకున్నాడు అక్కడక్కడ కానీ ఎక్కడ కూడా మేము ఆరు ప్రమాణాలు ఒప్పుకుంటామని మాత్రం చెప్పలేదు కానీ ఆరు ప్రమాణ పూర్వంశాలు చెప్పిన సందర్భానుసారంగా అవసరాన్ని అనుసరించి బట్టి చెప్పడం జరిగింది తీసుకోవడం జరిగింది కాబట్టి అనుమాన ప్రమాణంలో అవయవాలు ఐదు నపడికి మూడు అవయవాల చేతనే చేయడం జరుగుతుంది ఆ మూడు అవయవాలు ఏవి అని అంటే ప్రతిజ్ఞ హేతు దృష్టాంతం ఈ మూడు అవయవాల చేత అనుమానం ఇప్పుడు జీవో బ్రహ్మల యొక్క అభేగాన్ని సాధించేటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటిది మొట్టమొదటిది అనుమాన బ్రహ్మాన్ని తీసుకొని చెప్తున్నాడు జీవో బ్రహ్మ భిన్న సచ్చదానంద రూపత్వాత్ ఎన్నవం తన్నవం యథ ఘటాది అని ఏ విధంగా అనుమాన ప్రమాణం జీవు హే సో బ్రహ్మసే అభిన్ను హే జీవుడు ఎవరైతే ఉన్నాడో ఇతడు బ్రహ్మం చేత అభిన్నుడు బ్రహ్మమే జీవుడు ఎవరో కాదు బ్రహ్మమే బ్రహ్మం కంటే కాదు మరి మనగా అభిన్నుడు ప్రతిజ్ఞ జీవుని అందు పక్షం చెప్పుకోవాలి అంటే మనము ్రహ్మంతో అభేదాన్ని సాధిస్తున్నాం కాబట్టి అభేదము సాధ్యమవుతుంది ఎక్కడ సాధిస్తున్నాము జీవుని ఎందుకు సాధిస్తున్నాం జీవుడు ఎవరయ్యా అంటే బ్రహ్మమే అంటూ బ్రహ్మమును జీవునితో అభిన్నంగా చెప్తున్నాం కాబట్టి ఈ అభేదరూప సాధ్యమును జీవుడు అనే పక్షమునందు చేయబోతున్నాము అందుకని పక్షము మరి బ్రహ్మ అభేదము సాధ్యము సాధ్య విశిష్ట పక్ష బోధక వచనం ప్రతిజ్ఞ సాధ్యముతో కూడినటువంటి పక్షములు బోధించే వాక్యం ఏదైతే ఉందో ప్రతిజ్ఞ వాక్యం ప్రతిజ్ఞ హేతువు ఉదాహరణ మూడు వాక్యాలు ఉంటాయి కదా మూడు అవయవాలు ఉంటాయి అందులో ప్రతిజ్ఞ చేశాడు ఇక్కడ జీవుడు బ్రహ్మం చేత అభునుడే అంటే జీవుడు పక్షము బ్రహ్మభేదము సాధ్యము ఈ సాధ్య విశిష్ట పక్షబోధక వచనం ఏమైంది జీవు హై సో బ్రహ్మే అభిన్న హే ఇంత వాక్యం ఉంది దీనికి ప్రతిజ్ఞా వాక్యం అంటారు ఇక హేతు ఏమిటి పర్వతో వహినిమాన్ ఇది ప్రతిజ్ఞా వాక్యం చెప్పుకుంటాం హేతు ఏం చెప్తాము ధూమత్వాత్ లేదా ధూమాత్ అని ఈ విధంగా చెప్తాము అట్లా ఇక్కడ హేతు ఏమిటి సచ్చిదానంద రూపు అనితే సచిదానంద రూపుడైనందువలన ఎవరు జీవుడు బ్రహ్మము సచ్యదానంద రూపం ఉంది సత్యం జ్ఞానమానంతం బ్రహ్మ విజ్ఞానమానందం బ్రహ్మ అని చెప్పిన ప్రకారంగా బ్రహ్మ సచిదానంద రూపం ఉన్నది జీవుడు కూడా సచిదానంద రూపుడే కాబట్టి బ్రహ్మం చేత అభిన్నుడు అని సచిదానంద రూపం అనేటువంటి చెప్పాడు మరియు ఎక్కడెక్కడ సచ్చిదానందత్వం ఉంటుందో అక్కడక్కడ బ్రహ్మ అభేదత్వం ఉంటుంది మరి మనకు ఈ సచిదానందం వ్యాప్తి ఎక్కడ కనపడుతుంది అంటే ఈశ్వరచేతనికి న్యాయ అన్నారు ఏ విధంగా ఇతర ఇతర ధూమత్వం తత్వహినిత్వం ఇది వ్యాప్తి ఎక్కడెక్కడ పొగ ఉంటుందో అక్కడెక్కడ అగ్ని ఉంటుంది అనేటువంటి వ్యాప్తి ఆ వ్యాప్తిని మనం ఎక్కడ అనుభవించాము ఆ వ్యాప్తిని మనం ఎక్కడ చూసాము అంటే మహానసమనంలో వంట ఇంటిలో చూసాము వంట ఇంటిలో పొగ అగ్ని పొగ అగ్ని సహచార దర్శనం చూసాము రెండింటికి వ్యాప్తిని చూసాము అది ఎక్కడ చూసామంటే వంట ఇంట్లో చూసాం అట్లా ఎక్కడెక్కడ సచ్యదానంద ఉంటుందో అక్కడెక్కడ బ్రహ్మ అభేదం ఉంటుంది అని ఎక్కడ అంటే మనము శ్రోతుల్లో తెలుసుకుంటున్నాము ఈశ్వరచేతనం కూడా సచ్చిదానంద రూపం ఉన్నందువలన బ్రహ్మంతో అభిన్నం ఉన్నది అట్లే జీవుడు కూడా సచ్యదానంద రూపం ఉన్నందువలన బ్రహ్మంతో అభిన్నుడే అని ఈశ్వరచేతనం దృష్టి అంతం చెప్పాడు ఈశ్వరచేతనికి ఈశ్వరచేతనం వలే ఈశ్వరచేతనం సచ్యదానంద రూపమై ఉన్నందువలన బ్రహ్మం చేత అభిన్నమై ఉంది అట్లే జీవచేతనం కూడా సచ్యదానంద రూపం ఉన్నందువలన బ్రహ్మం చేత అభిన్నం ఉన్నది జో సచిదానంద రూపం నెహి సో బ్రహ్మిస్తే అభిన్న భిన్నహిత వ్యతిరేక దృష్టాంతం చెప్తున్నాడు ఏది సచ్యదానంద రూపం ఉండదు అది బ్రహ్మం చేత అభిన్నం కూడా ఉండదు ఏ విధంగా యథ ఘటాది జ అది సచ్చిదానంద రూపం ఉన్నదా అది జడం ఉన్నది కదా అందుకని అది బ్రహ్మోచేత అభిన్నం కాదు అట్లా ఒకవేళ జీవుడు సచిదానంద రూపుడు కానట్లయితే బ్రహ్మచేత అభిన్నుడు కాదు కానీ సచిదానంద రూపుడే ఉన్నందువలన బ్రహ్మోచేత అభిన్నుడే కాకపోతే ఏ జీవు ఐసా నహి కాతే బ్రహ్మచే భిన్నువి నహి జీవుడు ఘటంగలి లేడు కదా సచ్చిదానంద రూపుడు కాదు అనేది లేదు కదా ఐసా నహియా భ్రమిస్తే భిన్న భిన్నహి ఘటం వలె లేడు కాబట్టి భ్రమం చేత భిన్నుడు కూడా కాదు ఘటం వలె మరేమీ అభిన్నుడే కింద అభిన్నహే అభిన్నుడే ఉన్నాడు ఇది అనుమాన ప్రయోగం ఇహా ఇస అనుమానమే జీవు పక్షే అందుకంటే సాధ్యాన్ని ఎక్కడైతే మనం సాధిస్తూ ఉన్నామో అది పక్ష పర్వతో మహిమాన్ అక్కడ అగ్నిని సాధిస్తున్నాం మనం ఎక్కడ సాధిస్తున్నాము పర్వతం నందు అందుకని పర్వతం పక్షమైంది అట్లే ఇక్కడ బ్రహ్మం చేత అభేదాన్ని సాధిస్తున్నాము సాధ్యం ఆ సాధ్యాన్ని ఎక్కడ సాధిస్తున్నాము అంటే జీవునియందు ఏమని జీవుడు బ్రహ్మం కంటే భిన్నుడు కాదు బ్రహ్మమే అంటే బ్రహ్మంతో అభేదాన్ని సాధిస్తున్నాము ఎక్కడ జీవునియందు అందుకని జీవుడు పక్షమైంది కాక బ్రహ్మసే అభేద సాధ్య ఆ జీవునికి బ్రహ్మ చేత ఆ అభేదం ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అది సాధ్యం అనబడుతుంది ఇక హేతు ఏమిటి అని అంటే సచ్యదానంద రూపత్వ హేతు సత్యదానంద రూపత్వా అనేది ఇక దృష్టాంతం ఏది ఈశ్వరచేతన్ అవరు ఘట్ అనవయ దృష్టాంతము వ్యతిరేక దృష్టాంతం ఏ ప్రసిద్ధ అనుమానంలో కూడా ఎత్ర ఎత్త దూమత్వం తర్వాత వ్యాప్తి ఎత అక్కడక్కడ పొగ ఉంటుందో అక్కడక్కడ అగ్ని ఉంటుంది ఏ విధంగా అంటే మహా వల్ అంటే వంట ఇంటి వాళ్ళు ఇంట్లో అన్వయ చూస్తాం మనం పొగా అగ్ని పోగా అగ్ని ఉంది అక్కడ ఆ అన్వయవ్యాప్తి మనము తెలుసుకున్నాము అదే అన్వయ దృష్టాంతమంది వంట ఇల్లు ఇక వ్యతిరేక దృష్టాంతం చేత మహాహరధ ఒక చెరువు ఉందనుకో ఆ చెరువులో అగ్ని ఉంటుందా ఉంటాయి అడ పొగలేదు అగ్ని లేదు అందువల్ల అది వ్యతిరేక దృష్టాంతం అనబం అచ్చే ఇక్కడ కూడా అనువయ దృష్టాంతం మీద ఎక్కడెక్కడ సత్యదానందం ఉంటుందో అక్కడక్కడ బ్రహ్మ అభేదత్వం ఉంటుంది ఏ విధంగా అంటే ఈశ్వరచేతనం వల్లే ఇది అనువయ దృష్టాంతం ఇక ఎక్కడెక్కడ సత్యదానంద రూపత్వం ఉండదో అక్కడక్కడ బ్రహ్మ అభేదత్వం కూడా ఉండదు అనేది వ్యతిరేక దృష్టాంతం ఎక్కడ చూపెట్టాడు ఘటాదుల్లో కాబట్టి ఘటాదు వ్యతిరేక దృష్టాంతములు ఈశ్వరచేతనము అనువయ దృష్టాంతం విధంగా అనువే వ్యతిరేక దృష్టాంతాల చేత మనకు జీవుడు బ్రహ్మం చేత అభిన్నుడే అని నిశ్చయమవుతుంది ఇత్యాది అనుమాన ప్రమాణ రూపు యుక్తి అయ్యే ఈ మొదలైనటువంటి అనుమాన ప్రమాణ రూప యుక్తులు ఉన్నాయి తర్వాత ఉపమాన ప్రమాణము చూపెడుతున్నాడు ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నాము ఈ యుక్తులు అంటే జీవ బ్రహ్మల అభేదాన్ని సాధించుటకు అనుమానము మొదలైనటువంటి వ్యక్తులను తీసుకుంటున్నాం అనుమానం తెలుసు తెలుసుకున్నాము ఇప్పుడు ఉపమాన ప్రమాణం చేత జీవ బ్రహ్మల యొక్క సాధించబోతున్నాడు జైసే అంటూ ఘట మఠ ఉపాధికు దూరీకరికే ఘటాకాశే మఠాకాశే ఆభేదే ఘటాకాశము మఠాకాశము అంటాం ఘటంలో ఉన్నటువంటి ఆకాశానికి ఘటాకాశం అని మఠంలో ఉన్నటువంటి ఆకాశానికి మఠాకాశం అని వేరువేరుగా భేద వ్యవహారం చేస్తున్నాం ఇది ఘటాకాశము ఇది మఠాకాశము అని కానీ విచారించి చూసినట్లయితే ఈ భేదము ఔపాధికమే ఘటమనే ఉపాధి చేత ఘటాకాశం వ్యవహారం జరుగుతుంది మఠమనే ఉపాధి చేత మఠాకాశం అనే జరుగుతుంది వ్యవహారం జరుగుతుంది ఉపాధి భేదం చేస్తా కానీ వాస్తవంగా విచారం చేస్తే ఘట మఠాన్ని రెండింటిని తీసే తీసేసి కేవలం ఆకాశ దృష్టితో చూడు ఘటంలో ఉన్న ఆకాశం మఠంలో ఉన్న ఆకాశం రెండు వేరుగాలు ఒకటి కైసే బుద్ధి అవర్ మా ఉపాధికు దూరి కరికే జీవ బ్రహ్మక అభేదే అట్లే జీవ చైతన్యము మరి ఈశ్వర చైతన్యము అని భేద వ్యవహారం చేస్తాం నేను జీవుని అల్పజ్ఞ అవిద్య వశగున్ని అని ఈ విధంగా జీవుడు అంటాడు మరి ఈశ్వరుని పట్ల ఏమంటాడు సర్వజ్ఞుడు సర్వ సృష్టికర్త మాయా తన వశంలో ఉంచుకున్నటువంటి వాడు అని ఈ విధంగా చెప్తారు అంటే ఇక్కడ భేదజ్ఞానం ఉంది ఈ భేదజ్ఞానం ఎందుకు వచ్చింది అంటే జీవునికి ఉపాధి అయినటువంటి బుద్ధి మరి ఈశ్వరునికి ఉపాధి అయినటువంటి ఈ బుద్ధి మరి మాయ అన్నటువంటి ఉపాధుల చేతనే జీవేశ్వర భేదము ప్రతీతవుతుంది కాని వాస్తవంగా విచారించి ఈ బుద్ధి మరియు మాయా అన్నటువంటి ఉపాధులను తొలగించినట్లు జీవుడే ఈశ్వరుడు తలపోయా జీవుడే పరమాత్మ జీవుడను భ్రాంతి విడువా అఖిలంబు శివుడవును రామ రామ రామ రామశ్వరు అప్పుడు జీవేశ్వర భేదం అంటే బుద్ధి మరియు మాయా అనేటువంటి ఉపాధి భేదం తీతం అవుతుంది కానీ వాస్తవంగా ఉపాధిను తొలగించినట్లయితే చైతన్యము ఒక్కటే జీవుడు వరభ్రము వేరు కాదు మరేమనగా ఒక్కటే అని మనకు ఈ ఘటాకాశ మఠాకాశ దృష్టాంతాల చేత జీవేశ్వరుడు యొక్క అభేదము చెప్ ఇంకా ఈ ఉపమాన ప్రమాణాన్ని నిరూపణ చేస్తూ దృష్టాంతాలు ఇచ్చి చెప్తాను హరి ఓం తచ్చ ం సహనా సహనో భునత్ సహ వీర్యం కరవహై మావై